గణపతిహవామహేత వ్యంకీనామ పునశవస్తమ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణోతి సీత సాదరుగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపే గురు పరపరా రంగై భద్రం కర్ణేయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమ దేవాలయ స్తిన ఇంద్రోగశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టర్క్ష్యోలిష్టనేమి స్వస్తి నో బృహస్పతి శాంతింతింతి మన ఆశ్రమాల్లో పూజ్య స్వామీజీ ఆశ్రమాలు ఆనయపెట్టి ఋషికేషన్ సేవ వస్తుంది వేదమంత్రం చాలా సుస్వరంగా చెప్తారు తప్పుగా చెప్పడం ఎక్కడో తప్పు ఒక్క మిస్టేక్ కూడా ఉంటుంది దే ఆర్ క్యారెక్టరిస్టిక్ స్వామీజీ టేక్స్ ఆల్ ది ఇంట్రెస్ట్ చాలా కరెక్ట్లీ తప్పగా చెప్పారంటే ఆయన అక్కడ రూమ్ నుంచి వింటూ ఉంటారు ఈ విని పాయింట్ చాలా క్లీన్గా తర్వాత మంత్రం నాలుగో మంత్రం అన్నాము తస్మై సహోవాచే విద్య వేదితవ్యే ఇది హస్మా పరాచై సో కర్మకాండ ఉపాసనాకాండ ధర్మాధర్మములు ధర్మాధర్మములు అంటే ధర్మము అంటే అనుష్ఠించడానికి ధర్మము ఉంటుంది సంథింగ్ ఉచ్ ఈజ్ దన్ అండ్ ఉచ్ ఈజ్ ఎంజాయిడ్ బై ది శాస్త్ర దానికి ధర్మము ఉంటుంది మీరు చేసేది శాస్త్ర నిషిద్ధంగా ఉంటాయి శాస్త్రము చేతనం నిషిద్ధమైన దానిని చేస్తే దాన్ని అధర్మము ఉంటాయి సో ధర్మాధర్మములు అంటే కర్మకే ధర్మాధర్మములో ఉంటాయి ఈ కర్మ త్రివిధం కాయుకము అంటే చేతులతోటి కాళ్ళతోటి అంటే కర్మేంద్రియాలతో చేసేది వాచికము వాక్కు కూడా కర్మేంద్రియమే బట్ సంహౌ ఈ వాక్ అనేది ఇట్ ఈజ్ మోర్ సటిల్ దాన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ సో వా వాక్కుతో చేసేటువంటి కర్మ మానసిక కర్మ మానసిక కర్మకే ఉపాసనానికి సో ఈ మూడు రకములైన కర్మలు వీటికి ధర్మము అని అంటారు అవి మంచివైతే మంచివంటే శాస్త్రము చేపను విహితమైతే శాస్త్రం నిషిద్ధం అనుకోండి ఆ ధర్మము ఎలాగా చేతులతోటి చేయకూడని పని చేయటం అంటే లాంటిని తీసుకోవడం లేకపోతే ఏమన్నా రాయేసుకోవటం కుక్కనో మనిషినో రాయివేసుకోవటం తర్వాత అలాగే కాళ్ళతో చేయకూడని పని చేయటం అంటే తప్పు పని మీద ప్రయాణం చేసి రావటం సో ఆ విధంగా ఇది అధర్మము తర్వాత వాక్కుతోటి నిందించటం సో ఇది అధర్మము మనస్సుతో ద్వేషించటం అది అధర్మం సో ఈ ధర్మము అధర్మము ఈ ధర్మాధర్మముడికి మీరు ధర్మాన్ని చేసుకోవాలంటే సాధనం కావాలి మీరు ఎదురు యజ్ఞం అది సాధన సామగ్రి కావాల్సి ఉంటుంది అధర్మం చేయాలన్నా సాధనం కావచ్చు తర్వాత ధర్మాధర్మాలకి ఫలం ఉంటుంది ధర్మానికి ఫలం పుణ్యము అధర్మానికి ఫలం పాపము ఈ పుణ్యపాపములే భవిష్యత్తులో మనకి సుఖుఖరూపంగా ప్రకటన అవుతాయి ఇది వ్యవస్థ దీనికి సంబంధించిన సమాచారం కూడా అపరాధిక ఇంకా పరా అంటే ఆత్మ పూర్ణము ఆత్మయే బ్రహ్మ ఆత్మ అంటే నేను నా రెండు నాకు కనపడే లోటుపాట్లన్నీ కూడా అజ్ఞానం చేతనే భాషిస్తున్నాయి వాస్తవంగా నేను ఈ జగత్తులో మూలపడు ఉన్నవాడిని కాదు అలా అనిపిస్తుంది దేహాత్ దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందితే నేను ఈ జగత్తులో మూలపడున్నాను అని వాస్తవంలో యు ఆర్ నాట్ ఇన్ ఏ కార్నర్ వరల్డ్ యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఎందుకంటే జగత్ అని మీరు ఏదంటున్నారో ఆ దాన్ని ప్రకాశింపజేసేది మీరే జగత్ అంటే ఏమిటి మీరు చూసేది మీరు వినేది మీరు ఆస్వాదించేది ఆఘ్రానించేది స్పృశించేది అదే జగత్ అండి సో అది కాకుండా ఇంకేదైనా జగత్తుందా మీరు ఆలోచించండి మీరు చూసేది వినే మీరు చూసేది వినేది ఆస్వాదించేది ఆఘ్రానించేది స్పృశించేది కాకుండా ఇంకేదైనా జగత్తుందేమో మీరు ఆలోచించండి ఉండదు సో జగత్తు జ్ఞాతమని కేటగరైజ్ చేయాలన్నా అజ్ఞాతము అని దాన్ని ఒక విభాగం చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ ఐదు కేటగిరీల్లోనూ పడాలి సో జగత్తు జగత్తు అంటే మీ చేతన ఉద్భాసితం చేయబడేది జగత్తు యూ ఇల్యూమినేట్ సో కాబట్టి మీరు సెంటర్లో ఉంటే మీ చుట్టూ జగత్తుంది అలా ఉంది నేను దాంట్లో కార్నర్లో ఉన్నాను అనే భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేహంతో పాదాత్మ్యం చెందటం చేకొచ్చింది కాబట్టి వ్యక్తి తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటా ఫిజికల్ లైఫ్ అంటారు ఫిజికల్ బాడీతోటి ఐడెంటిఫై అయిపోయినటువంటి లైఫ్ సో అటువంటి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్ననాడు తన ఎందు అజ్ఞానం చేత కల్పితములైన దోషములన్నీ నిరాకరింపబడతాయి అప్పుడు తాను పూర్ణుడు అనే సత్యాన్ని తాను తెలుసుకుంటాడు తను జగత్తుని సెంటర్ అంటే అర్థం ఏంటి తన నుండి ఆత్మరూపుడనైన తన నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది పుడుతుంది మళ్ళీ తనలోనే విలీనం అవుతుంది అది మనకు నిత్యం జరుగుతూనే ఉంటుంది ఈ నిత్య సృష్టిని ఇత్య ప్రళయం అంటారు వీళ్ళిద్రలేసుకొనే సృష్టి మళ్ళీ నిద్రలోకపోతేనే ప్రళయం సో ఈ నిత్య సృష్టిని నిత్య ప్రళయంలో ఉండి వీళ్ళు సెంటర్లో ఉండి కూడా అజ్ఞానం చేత తా తాను జగత్కారణమైన పూర్ణ ఆత్మతత్వం తాను అనే సత్యాన్ని గుర్తించలేకపోతుంది ఆ సత్యాన్ని గుర్తింపజేసేటువంటి విద్య అది పరా విద్య ఇప్పుడు ఈ పరా దానికి పరాయి దీనికి అపరాన్ని ఎందుకు అనాలిపోయింది దీన్నే అపరాని దాన్నే పరాలి అనకూడదు అంటే ఆ మాట వాళ్ళకి చెప్తానని అన్నాను దానికి అనేక కాజెస్ రీజన్స్ చెప్తారు బట్ ప్రముఖమైన రీజన్ని వాకారుడు సురేశ్వరరాచార్యులు బాగా చెప్పారు నానుష్ఠానం వినా వేద వేదనం బ్రహ్మది స్థావతైవ సార్ ఫలదేతి పరామత సురేశ్వరుని యొక్క శ్లోకాలు వార్తిక శ్లోకాలు సరళంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ గంభీరంగా ఉంటాయి సో వేదవేదనం నానుష్ఠానం వినా పర్యవశ్యతి వేదం తెలుసుకున్నారు వేద జ్ఞానం వేదాన్ని చదువుకున్న అర్థం తెలుసుకున్నారు దీన్ని వేదవేదనం మనం అంటే అది జ్ఞానమే కదా మరి విద్య అయిపోయింది చూడండి వేదం చదువుకున్న అర్థం తెలుసుకున్నారంటే విద్య అయిపోయింది కానీ ఈ విద్య ఈ వేదమును చదివి అర్థం తెలుసుకున్న విద్య ఇది అనుష్ఠానం వినా అనుష్ఠానము లేకుండగా నా పర్యవశ్యతి అది సంపూర్ణం కాదండి ఇది ఎలాగంటే రేడియో మెకానిక్ రేడియో రిపేర్ చేయడం వల్లలో చదువుకుని రేడియో ఎప్పుడు ముట్టుకోకపోవడం లాంటిది రేడియో రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరు నాలుగు సర్క్యూట్లు చూసొస్తారు మామూలుగా ఇంటికి మామూలుగా గెస్ట్ కింద వచ్చారనుకోండి మీ ఇంట్లో పాడైపోయిన రేడియో ఏమైనా ఉన్నాయా నేను బాగు చేస్తానన్నారు ఎందుకంటే హీ హ్యాజ్ టు డూ దాట్ వాడు చదువుకున్న దానికి బాగు చేయడానికి రేడియో బాగు చేస్తేనే వాడు చదువుకున్న దానికి సపోజ్ మీరు మా ఇంట్లో పాడైపోలేదని రేడియోలు అన్నీ బాగానే ఉన్నాయంటే అయినా కూడా సార్ చూస్తారు అని వాళ్ళు ఆ ఉప్పి దాన్ని ఏదో అది చేస్తే కానీ వాడి యొక్క జ్ఞానానికి అది పర్యవసానం ఉండదు ఈ వేద జ్ఞానం కూడా లాంటిదే సో నానుష్ఠానం విన వేదవేదనం పర్యవశ్యతి వెజ్ బ్రహ్మధీ తావత సత్ ఫలదా బ్రహ్మజ్ఞానం ఉన్నదే బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే బ్రహ్మస్వరూపం యొక్క పరిజ్ఞానము అలా తెలుసుకోవడం చేత ఫలాన్ని ఇచ్చేస్తుంది తెలుసుకుంటే ఫలంతే ఫలమే తెలుసుకోవడం చెయ్యడం అనేది కర్మ కర్మకాండ ధర్మాధర్మంలో యొక్క పద్ధతి ఆత్మజ్ఞానము తెలుసుకుంటే చాలు ఇంకేం లేక నో ఇట్ దా అసలు ముందు ఈ రహస్యం కనిపెట్టడానికి వాడు తెలివైన వాడు ఉండాలి ఎందుకంటే చాలామంది తెలుసుకుంటే ఉందండి తర్వాత మనం చేసి ప్రాక్టీస్ చేయాలి కదా అంటే దెరీస్ ఎ నాలెడ్జ్ which is enough to know. You need not do any practice. ప్రాక్టీస్ kind of knowledge is there. ఆ నాలెడ్జికే బ్రహ్మజ్ఞానము అని చెప్పారు కాబట్టి కేవల జ్ఞానం మాత్రము చే ఫలాన్ని ఇస్తుంది ఇది జ్ఞానం చాలదు జ్ఞానానికి ఫలానికి మధ్యలో పెద్ద గల్ఫ్ ఉన్నది ఆ గల్ఫ్ని మీరు అనుష్ఠానంతో ఫిలప్ చేసినప్పుడు అనుష్ఠానం అంటే ఇంప్లిమెంటేషన్ ఫిలప్ చేస్తే మీకు ఫలం వస్తుంది యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది యజ్ఞం చేసి పద్ధతి అంతా కానీ యజ్ఞం చేయలేదు స్వర్గం ఏం యజ్ఞం చేయించారు కానీ చేయరు ఇప్పుడు సత్యనారతం చేస్తే పుణ్యం వస్తుంది కొంతమంది సత్యనారతం చేయిస్తారు వాళ్ళు చేయరు చేయిస్తారు కాబట్టి దక్షిణ వస్తుంది కానీ పుణ్యం రాజంగా చేయించిన వ్యక్తికి దక్షిణ వస్తుంది పుణ్యం ఎందుకు వస్తుంది పుణ్యం చేసుకున్న వాడికి ఆయన తను కూడా నేను పది సత్యనారతాలు చేయించాను పని నేను కూడా చేసుకోవాలి ఆయన ఆయన భార్య గుర్తుని చేసుకుంటే సంతోషం కానీ లేకపోతే ఆయనకు ఫలం ఆయన సత్యనారని ప్రొసీజర్ అంతా వచ్చి కూడా ఫలం ఉండదు ఎందుకనే అనుష్ఠానం లేదు కనుక కానీ ఆత్మజ్ఞానం అలా కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఫలో అవుతుంది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి యు నో ఇట్ దట్స్ ఇట్ నో నో యాక్షన్ ఈజ్ నెససరీ టు మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్ ఇట్ సమ్ యాక్షన్ ఫాలోస్ స్పాయింటేనియస్లీ అండ్ లెట్ ఇట్ ఫాలో సో ఆ ఇప్పుడు సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మ ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకున్నారు మీరు తెలుసుకుంటే ఏమైపోయింది మీకు రాగద్వేషాలు డైల్యూట్ అయిపోతుంది రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు పోతే ఏమవుతుంది రాగద్వేషాలు పోవడం అంటుంది ఏనా యాక్షనా కర్మాది ఏం కర్మ కాదు వాటి అప్పుడు అవి జారిపోతుంది రాగద్వేషాలు ఎప్పుడైతే జారిపోయాయో మనస్సు శాంతమైపోతుంది ఎందుకంటే మనస్సుకుండేటువంటి అలజడంతా కూడా రాగద్వేషాల వల్లే నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే రాగద్వేషాలు న్యూట్రలైజ్ అయిపోయాయో మనస్సు శాంతమైపోతుంది మనస్సు శాంతమైపోతే మీ పూర్ణ ఆనంద స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటే ఇంక చేయాల్సిందేముండదు ఆనంద స్వరూపాన్ని జారిపోవడం చేతనే నేను అపూర్ణుడను అనే ఒక భ్రాంతి కలిగి ఈ అపూర్ణుడు పూర్ణత్వం కోసం చేసే ప్రయత్నమే కర్మకాండ అంతా నేను పూర్ణుడలో అనే సత్యాన్ని తెలుసుకున్నాడు ఏమీ చేయక్కర్లేదు నాన్న పూర్ణుడని తెలిసి కూడా ఆయన ఏదో చేస్తున్నాడండి హీ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ దట్ ఈజ్ హ్యాపీని లైఫ్ ఉంది కనుక దేహంలో సంథింగ్ ఈజ్ హ్యాపీని అక్కడ కష్టం ఉండడం దేర్ ఈజ్ నో నీడ్ టు అచీవ్ సంథింగ్ బికాస్ హీ హీ హాజ్ నోన్ హీస్ స్వరూప కాబట్టి ఈ విధంగా బ్రహ్మజ్ఞానము తావటైవ ఫలద దీనికి మోడల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చెప్పాలంటే మామూలుగా శరీర రోగాలకి వైద్యం చేసే డాక్టరు మానసిక వైద్యుడికి చెప్పచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఈ మానసిక వైద్యులు కూడా రే బికెం విక్టిమ్ సాఫ్ట్ ద పాపులర్ డిమాండ్ మానసిక వైద్యుడు ట్యాబ్లెట్ ఇవ్వకూడదు మానసిక వైద్యుడు కూడా ట్యాబ్లెట్ ఇస్తే ఇంకా అదేం మానసిక వైద్యం అండి అంటే స్కిజోఫ్రీనిక్ నేను చెప్పట్లేదు మామూలుగా ఏవో కాంప్లెక్సెస్ డిప్రెషన్స్ తోటి బాధపడే వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చి మాట అయితే వై హీ షుడ్ నాట్ గివ్ ట్యాబ్లెట్ బట్ దన్ దివ్ ట్యాబ్లెట్స్ ఎందుకో చెప్పండి మీరు ఎందుకంటే ట్యాబ్లెట్ ఇచ్చి మింగి ఏదో అయితే కానీ వాడికి తృప్తి కలగదు మరి అందుకోసం ఆ పాపులర్ ఇగ్నరెన్స్కి హీ హీస్ అపీలింగ్ ఇది పాపులర్ ఇగ్నరెన్స్ ఆ ఎబరేషన్ అటేస్ ఆ ఎబరేషన్ మీరు తీసి పక్కన పెట్టండి తీసి పక్కన పెట్టి స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సైకలాట్రిస్ట్లు ఇంకా టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు కాగ్నిటివ్ సైకాలజిస్టులు ఇంకా అలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్ అనే మాట ఉండదు సో సో మానసిక వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేవాడు శరీర రోగాలకు సంబంధించిన వైద్యాన్ని ప్రాక్టీస్ చేసి వాడు రెండు తీసుకోండి ఈ శరీర రోగంతో మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఒక ట్యాబ్లెట్లు ఇచ్చి పత్యమం చెప్తాడు ఆయుర్వేదం అయితే పత్యం ఉంటుంది ఎంత కొంత పత్యమం ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఉంటుంది ఇవి ఇవి తినకాయా తక్కువ తినం లేకపోతే ఇలాంటివి తినకు లేకపోతే తాగడం మానేమని చెప్తాడు కదా నేను ఒకసారి విన్నా కట్ డౌన్ అండ్ రెడ్ మీట్ అని చెప్పాడు డాక్టర్ గారు వచ్చిన వాడు నేను పక్కనే సో ఈ అమెరికాలో రెడ్ మీట్ని మానేయమని చెప్పాడు రెడ్ మీట్ అంటే ఏదో పశువు యొక్క మళ్ళీ మీట్లో కూడా రెడ్ బ్లూ ఇలాంటివి ఏవో ఉంటాయేవో సంథింగ్ లైట్ సో రెడ్ మీట్ మానేమంటే హీ అండర్స్టూడింగ్ సో ఏదో హార్ట్ ప్రాబ్లం వల్ల చెప్పాడు కాబట్టి పచ్చం అంటే మరి అది పశ్చమేగా ఇంగ్లీష్ వైద్యంలో కూడా పత్యం ఉంటుంది ఏదో పథ్యం అనేది ఆయుర్వేదానికే లేదు అన్న కాబట్టి ఈ ట్యాబ్లెట్లు ఇచ్చి పచ్చని చెప్తారు మీ రోణం తగ్గిపోదు అప్పుడు ఇంటికి ఆ పక్షామ చేస్తూ ఆ ట్యాబ్లెట్ కోర్స్ ఉంటుంది ఐదు రోజులు పది రోజులు ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇప్పుడు తగ్గు సింగిల్ డోస్ టాబ్లెట్ అయినా వేసుకోవాలి కదా సో జ్ఞానము ఆశ్చర్య ఫలాన్ని ఇవ్వదు దానికి ఇంప్లిమెంటేషన్ ఒకటి అక్కడ ఉంది అదే మీరు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీ మనసులో ఒక భయంతోటో బెంగతోటో వెళ్ళారనుకోండి వాడు జాగ్రత్తగా బోధించి మీ భయము భయంగా అర్థం లేనివి అని మీకు చెప్తాను మీకు ఆ సత్యం తెలియాలి తెలియకపోతే మళ్ళీ వారం రోజుల తర్వాత అన్నమాట వాడు రొటేషన్లో పెడతాడు డెంటిస్టులాగా ఎందుకంటే మొన్నడే చెప్తే మళ్ళీ దానికి రిజల్ట్ రాదు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్పాలి సో అక్కడ కూడా శ్రవణమే సో మళ్ళీ వారం రోజుల పది రోజుల తర్వాత వాడు వాడు మళ్ళీ టైం ఇస్తాడు అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ ఏ కారణం చెప్పినైనా మీకు వాడి చెప్పింది మీరు కన్విన్స్ అయిపోయిందనుకోండి మీకు అర్థమైపోయింది అనుకోండి ఓ సింతేనా ఆర్నీ ఓ సింతేనా పోతుందంటే ఫలం ఆ పోతుంది ఆ బెంగ పోతుంది వాడు చెప్పింది మీరు తెలుసుకున్నాక ఫలం ఏమిటి భయము బెంగా పోవాలి అది కదా ఫలం ఆ ఫలాన్ని చేరుకోవటానికి మీరు ఏమి ప్రయత్నం చేయను కాదండి ఉల్లాసంగా ఉన్నాడు ఉల్లాసంగా ఉన్నాడంటే దట్ ఈజ్ సంథింగ్ గల్ఫ్ దానికేనో దీనికి సంబంధం లేదు అజ్ఞానం తొలగిపోయిందంటే సో ఈ విధంగా ధర్మానుష్ఠానానికి ఫలము లభించడానికి మధ్యలో దర్ ఈజ్ ఎ గల్ఫ్ ఆ గల్ఫ్ని మీరు ఇంప్లిమెంట్ అనుష్ఠానం ద్వారా నింపినప్పుడు మాత్రమే మీకు ఆ ధర్మము యొక్క ఫలం సిద్ధిస్తుంది అది ఒకటి తర్వాత ఆ గల్ఫ్లో మీకు స్పేస్ కూడా స్పేస్ అండ్ టైం కూడా యాక్ట్ చేస్తుంది మీరు ఇక్కడ ధర్మం చేశారనుకోండి స్వర్గంలో మీకు ధర్మఫలం లభిస్తుంది ఇక్కడ లభించదు మీరు కాశీలో తీరుతాయి స్నానం చేశారనుకోండి ఆ పుణ్యఫలం మీకు గంగానదిలో నిలబడి ఉండగా లభించదు ఇంకో దేశంలో లభిస్తుంది ఆ కాలంలో లభించదు మరో కాలంలో లభిస్తుంది కాబట్టి దేశము కాలముల యొక్క వ్యవధానం ఉంటుంది ఫలప్రాప్తికి ఈ రెండు వ్యవధానాలతో పాటుగా ఇంప్లిమెంటేషన్ అనే వ్యవధానం కూడా ఉంటుంది సో జ్ఞానాన్ని పొంది దానిని అనుష్ఠించి వెయిట్ చేసి ప్రయాణం చేయాలి కదండి జ్ఞానాన్ని పొంది అనుష్ఠించాలి పుణ్యం ఆ పుణ్యం పరిపక్వం అవడానికి వెయిట్ చేయాలి పరిపక్వం అయిన తర్వాత ఏ స్థలంలో ఏ స్థాన స్థానంలో మీకు ఫలం లభిస్తుందో ఆ స్థానానికి ప్రయాణం చేయాలి సపోజ్ స్వర్గంలో లభిస్తుంది అనుకోండి మరణించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ఓ విమానం ఏదో ఎక్కువ వెళ్ళాలి అప్పుడు మీకు ఫలం అక్కడ లభిస్తుంది మంచిది ఫలాలు ఉన్నాయి మరి లభిస్తాయి వెరాజ్ హియర్ ఈజ్ బ్రహ్మ మీరు ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి ఈ క్షణంలో తెలుసుకుంటే దాని ఫలం ఈ క్షణంలో ఉంటుంది ఈ దేశంలో తెలుసుకుంటే ఈ దేశంలో దాని ఫలం ఉంటుంది మధ్యలో ఇంప్లిమెంట్ చేసి గ్యాప్ ఏమీ లేదు ఇంప్లిమెంట్ చేసి నింపవలసిన గ్యాప్ ఏమీ లేదు కాబట్టి ఏది సుపీరియరు ఆబ్జీసవి బ్రహ్మ విద్య సుపీరియర్ సో సురేశ్వర ఆచార్యుడు బాగా చెప్పాడు నానుష్ఠానం వినా వేదవేదనం పర్యవస్యతి అనుష్ఠానం లేకుండా వేదజ్ఞానము నా పర్యవస్యతి అది ఫలపర్యవసాయి అవదు బ్రహ్మధి స్థావతైవ సత్ ఫల ఆన్ హ్యాండ్ బ్రహ్మజ్ఞానము తెలుసుకున్న మాత్రముకే మీకు పూర్ణ ఫలాన్ని ఇచ్చేస్తుంది ఫలద ఇది పరామత ఇంతటి ప్రధానమైన భేదం ఉన్న కారణంగా బ్రహ్మజ్ఞానాన్ని పరావిద్య అని అన్నారు ఇతర జ్ఞానములను అపరావిద్య అని అన్నారు ఇది ఇంకా రెండవ హేతు నేను చాలా తరచుగా చెప్తూ ఉంటాను శంకరులు శంకరులే మూలం సర్వానికే ఉంది ఉపనిషత్తు శంకరులే ఇంకే ఉంది సో ఎలాగంటే అపరా విద్య ఈజ్ అవిద్య అని అంటారు ఏమి స్టేట్మెంట్ అండి అపరా విద్య ఈజ్ అవిద్య మొట్టమొదటి అపరా విద్య అని ఎందుకు పేరు పెట్టారంటే కొంచెం ఎంతోజియా కొంత ఎంథూజియా మంచిదని పేరు పెట్టారు అదర్వైజ్ ఇట్ ఈజ్ అవిద్య అదేమిటండి మీమాంసకులకి ఎంత కోపం వస్తుందో తెలుసున్నా వాళ్ళు అంటారు పన్నెండు సంవత్సరాల వేదాధ్యయనం చేసి అర్థం తెలుసుకుని దాని యజ్ఞేగాది క్రతువుల యొక్క అనుష్ఠాన ప్రక్రియ ఇక ఇకర్తవ్యత అంటే మోహం అదంతా తెలుసుకుని మేమేమో కర్మానుష్ఠానం చేసి ఇంత చేస్తే మేము అజ్ఞానులం అని ఏ విధంగా అజ్ఞానులము నువ్వు ఏ ఏ విజ్ఞానం ఎలా చేయాలో నువ్వు అడుగు మేము చెప్తాం అని అడుగుతారు నీకు అగ్నిశోమం చేయాలంటే ఎలా చేయాలో మేము కావాలో చెప్తాం అగ్నిహోత్రం లేకపోతే పౌండరీకం చయనం వాజపేయం ఆప్తోర్యామం అతిరాత్రం ఇలాంటి క్రతులు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ చేసి ప్రక్రియ మాకు తెలుసు సో దేవాలయం కట్టాలంటే మా చేతుల్లో ఉన్న పని పూజ చేయాలన్నా మేము చేస్తాం హోమం ఏం చేయాలన్నా మేము చేస్తాం నీకు పుట్టినరోజు వస్తే ఆయుష్య హోమం మేమే చేయాలి మేము మా విద్య అంతా అవిద్య ఎందుకైంది అని వాళ్ళు కోప్పడ్డారు ఇప్పుడు శంకర్ చెప్పారు చూడు నువ్వు కర్తవనా కదా అని అడిగారు నేను కర్తనే ఎందుచేత కర్తవయ్యావు మోక్తను కనుక తర్వాత ఆయుషహోమం ఎందుకు చేసుకుంటున్నావు పుట్టేను కనుక మరి అజ్ఞానం కాకపోతే ఇంకేమి ఇదే ఎందుకంటే ఆత్మకు పుట్టుక లేదు పుట్టింది దేహము దేహం కూడా పుట్టిందని అది కూడా కరెక్ట్ కాదు దేహం పుట్టడం ఏమిటండి దేహం పుట్టిందంటే అతను శిశువు జన్మించాడు జన్మించడానికి ముందు శిశువు ఉన్నాడంటారో లేదంటారా లేకుండగానే హఠాత్తుగా వచ్చేదా లేదంటే ఉన్నాడండి ఎక్కడ ఉన్నాడంటారో తల్లి గర్భంలో ఉన్నాడు మరి పుట్టేడంటే తల్లి గర్భం నుంచి భూమి భూమి మీదకి వచ్చాడు దట్ ఈజ్ వాట్ యూ మీన్ చేంజ్ ఎ ప్లేస్కి పుట్టుక అని పేరు పెట్టా మనం పోనీ అట్లీస్ట్ యూ డూ యూ టేక్ ఇట్ దట్ యూ డోంట్ టేక్ ఇట్ దట్ సో దేహానికి కూడా పుట్టుక అనే మాట కల్తీ మనం ఇకపోతే ఆత్మ దేహం కానే ఆత్మకి పుట్టడం అంతా ఉండదు బల్బు బల్బు వెలిగించారనుకోండి మీరు ఎలక్ట్రిసిటీ పుట్టిందా అప్పుడు బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీ మరణించిందా ఏమీ లేదు దేహము ఇట్లయితే బల్బు ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్లో శక్తి ప్రవేశిస్తే ఇన్స్ట్రుమెంట్ ఎడగడగడక పనిచేస్తుంది శక్తి ఆగిపోతే పనిచేయడం మానేసి మూలపడి ఉంటుంది దేహం అలాంటిది ఇట్స్ ఇట్స్ ఎన్ ఎక్విప్మెంట్ దానికి ఎక్విప్మెంట్ పుట్టుతే మరణమేంటి ఒకవేళ ఉంటే పుట్టుగా మరణం ఉంటే ఎక్విప్మెంట్కి ఉండదు కానీ ఆ ఎక్విప్మెంట్లో ప్రకటన అయ్యేటువంటి శక్తికి పుట్టుగా ఉండదు మరణం ఉండదు ఆ మాత్రం ఫిజిక్స్ కూడా తెలియదు అలా కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈవెన్ మ్యాటర్ డజంట్ టేక్ బత్ ఏమిటి పుట్టింది ఏమిటి మనం సో కాబట్టి పుట్టుక మరణము అనే బేసిస్ మీద నిలబెట్టినటువంటి వ్యవస్థ అంతా కూడా అజ్ఞానం అనే దాని మీద నిలబెట్టిన వ్యవస్థనా కదా దేనిపై దాన్ని అంటే అవిద్య అమ్మో ఇదంతా అవిద్య మరి అదే దానికే కావాలి ఇట్స్ హీరోస్ నాలెడ్జ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ కవర్డ్స్ నాలెడ్జ్ హీరోస్ నాలెడ్జ్ మీరు ఏ ఏ ధారణలన్నింటినీ కూడా ఎవరే లైఫ్ స్పాన్ డెవలప్ చేసుకుని ఉంటారో ఆ ధారణలన్నింటినీ కూడా కూల దో దోసిపుచ్చాల్సి ఉంటుంది ధైర్యం ఉండాల్సి ఉంటుంది అంచేతనే మరి బ్రహ్మ విద్య అంటే ఇట్ ఈజ్ ఎ హీరోస్ జర్నీ ఇట్ ఈజ్ నాట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్స్ జర్నీ సో వీక్ మైండెడ్ పర్సన్ హీ ఫైండ్స్ ఎ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ అజ్ఞానం అజ్ఞానంలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కలకలకవాడు చీకట్లో పుట్టుంటే వాడు సుఖంగా ఉంది వెలుతుర్లోకి వచ్చాడు అనుకోండి హా హీ కెనాట్ హ్యాండిల్ ఇట్ రైట్ సో చీకట్లో ఉంటే హాయిగా ఉంది అజ్ఞాన నిద్రలో ఉన్నవాడికి దీపం వేస్తే వాడికి అది అనుకూలంగా ఉండదు దీపం అర్పిస్తేనే వెళ్ళిపోయింది కాబట్టి సత్యానికి భయపడేవాడు వెలుతుల్లోకి రాలేడు ఎనీవే ముంచేతనే ఈ పరమ సత్యాన్ని పరాభిత్యాన్ని ఈ ఇతరములు అంటే మీ నా స్వరూపము పరిచ్ఛిన్నము నేను అల్పుడను లిమిటెడ్ పర్సన్ ఆయామ్ అనేటువంటి భావనతోటి జీవిస్తూ ఆ భావన చుట్టూ ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకుని కూర్చున్నాడే వారికి సంబంధించిన ఆ వ్యవస్థకి సంబంధించిన పరిజ్ఞానమంతా కూడా అపరావిద్య ఆర్ అవిద్య ఓకే ఇప్పుడు ఈ విభాగం ఎందుకు చేశారు నిన్న చెప్పాను ఇది ఈ విభాగం చేశారు అంటే శంకరులు అంటారు శంకరులు చాలా నిర్మోహమాతంగా మాట్లాడతారు హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ అప్పీసింగ్ యూ అప్పీస్మెంట్ అంటే తెలుసు మీకు సంతుష్టులను చేయడం సంతుష్టీకరణంలోనే మనకి న్యూస్ పేపర్లలో దాన్ని ఆ విధంగా అనువాదం చేశారు బాగుంది ఒకప్పుడు లోకంలో చలామణిలో ఉండే పదాలను మనం తీసుకోవాలి నాకు ఈ సందేశం నాకు మహాత్ములు చెప్పాడు నేను గీత హోమ్ స్టడీ ట్రాన్స్లేట్ చేసే రోజుల్లో ఏదో పదానికి సంస్కృత భాష జ్ఞానమంతా ఉపయోగించి ట్రాన్స్లేషన్ రాశాను ఆయన అన్నారు ఎవరికి తెలుస్తున్నాయా ఇది అందరికీ తెలిసి పదం అని లోకంలో జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదం అహం చెప్పారు ఆ పదం తీసేసి ఈ పదం పెడితే తక్కువని అర్థమవుతుంది అదనవడికి కాబట్టి లోకంలో చలామణిలో ఉన్న పదాలకి దే ఆర్ రెడీలీ ఎప్రిషియేటెడ్ సో సంతుకరణము సో ఎప్పస్మెంట్ సో ఎప్పల్సిన అవసరం ఏముంది శంకర్లు వైశిష్యుడు ఎప్పీస్ సపోజ్ మీరు యూ హ్యావ్ సటన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఎప్పీస్ చేసి వాడు ఎలా ఉంటాడు ఆ వాల్యూస్ని వ్యాల్యులేట్ చేసుకో దానికి తగ్గట్టుగా ఏదో సలహా చెప్పి పంపిస్తాడు కొంతమంది ఎప్పీస్ చేయరు చాలా కరెక్ట్గా మాట్లాడతారు ఎప్పీచ్మెంట్ అంటే ఏమిటో ఎరగరు అండి వాళ్ళు మీ వాల్యూస్ని ఏమీ అసలు ఖాతా చేయకుండా మొహం మీద నిర్మోహమాటంగా ఉన్నదో ఉన్నట్టుగా చెప్పేసి మనం ఏం చేస్తారు సో ఏది మంచి ఏది శోభ అంటే ఇది లాంగ్ రన్ ఎప్పీస్ చేయనిదే శోభ దట్ ఈజ్ నేను చాలా ఎప్పీసింగ్ చేస్తూ ఉంటాను నా స్వభావం ఎందుకంటే ఎదరో వాళ్ళ మనం ఎందుకు కష్టపెట్టాలని నేను ఎప్పీస్ చేస్తూ ఉంటాను ఈవెన్ వైఎం నోయింగ్ దట్ ఇట్ ఈజ్ ఆల్ సో మచ్ ఆఫ్ ట్రాష్ ఈవెన్ వై నోయింగ్ ఇట్ నేను కొంచెం దాన్ని దానికి కొంచెం సౌమ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అదో ప్రిన్సిపుల్ సత్యం బ్రూయా ప్రియం బ్రూయా అబ్రూయా సత్యం అప్రియం సో అని ఈ విధంగా శ్రీరాముల చోటు అంటాడు నాకుండే సంస్కారాన్ని బట్టి నేను అలా చేస్తూ ఉంటాను అందరూ అలా ఉండాలి నేను ఎంతోమంది మహాత్ములు ఎరుగుతున్నాం అలా కరాఖండిగా చెప్తాను భా పుస్తకం రాసేప్పుడు ఎప్పీస్మెంట్ ఉండకూడదు పాఠం చెప్పేప్పుడు మాట్లాడేప్పుడు ఎప్పీస్మెంట్ ఉన్నా పుస్తకంలో ఎప్పీస్మెంట్ ఎందుకు కాబట్టి నీవు నీ వ్యవస్థ కూడా అజ్ఞానము అవిద్య ఓన్లీ అవిద్య అయితే అయింది విద్యా విద్య ఉంటాయి అలా ఉండవు విద్యా విద్య పక్క పక్కన ఉండవు ఈ అపరా విద్య అయినటువంటి అపరా విద్యని లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటూ సో so, అన్లెస్ you టో ఇట్ ఓవర్ బోర్డ్ యూ విల్ నాట్ గెయిన్ విత్ ఇయర్ ఇట్ ఈజ్ లైక్ దాట్ చాలా ఇంపార్టెంట్ అంచేతనే నేను చాలా ప్రాక్టికల్ గా బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాను పీపుల్ అప్రిషియేట్ ఇట్ ఆల్సో సమ్ టైమ్స్ మెనీ ఏ టైమ్స్ దే మే నాట్ అప్రిషియేట్ బట్ సమ్టైమ్స్ దే డూ ఎలాగంటే anu పుట్టాను అను అనుకుంటున్నంతసేపు మృత్యువు నీ ముఖంలోకి తేరిపారు చూస్తూ ఉంటుంది నేను పుట్టేనని కలలో కూడా అనుకోద్దు శ్రీకృష్ణుడు గీత ఉపదేశం ఆరంభమే అలాగేశాడు నాజతే మ్రియతేవా కదాచిత్ అన్నాడు ఏనాడైనానూ ఏ కాలము కూడా నా మ్రియతేవా ఆయం భూత్వా భవితావాన కశ్చిత్ ఏ ఒక్కడైనా సరే ఇంతకుముందు లేడీ పైన ఉంటాడనో లేకపోతే భవిష్యత్తులో ఉండబోవడను అలాగా కాల ఒక కాలానికి పరిమితం చేసే ప్రయత్నాన్ని నువ్వెన్నడూ చేయకు అజహ పుట్టుకలేనిది నిత్య శాశ్వత అయం పురాణ ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటల్ని దేవుడి గురించి కాదు దేవుడి గురించి చెప్తే మీకేమొచ్చిందండి దేవుడికి పుట్టుక లేదు మరణం లేదు శాశ్వతులు ఓకే వన్ గాట్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఓకే జనరల్ ఐడియా దట్ ఈ గాడ్ ఈజ్ గ్రేట్ మోర్ ఆర్ నో దట్ No, నోనో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ గాడ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ సో ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ మీరు యూ హ్యావ్ టు రైజ్ అప్ టు దట్ ఛాలెంజ్ కానీ నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను వెన్ యూ విల్ కమ్ టు దట్ లెవెల్ సో ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే అపరాహి విద్య అవిద్య సా నిరాకర్తవ్య ఈ అపరాద్య ఉన్నదే ఇది అవిద్య దాన్ని చూసి కూర్చాను so, వేదాంతం చదువుకుంటూ ఈ మధ్యన ఏమో ఈ ఈ చమత్కారీ అంగూతి అని ఇది హిందీలో అయితే చమత్కారి అగ్మూటి నేను హృషికృష్ణలోనే ఉందేమో ఈ ప్రారంభం ఇక్కడ ఉండే వాడు ఏం చేస్తాడంటే ఒక ఒక వ్యాన్ ఒకటికొని ఆ వ్యాన్ మీద రాస్తాడు అష్టలక్ష్మీ యంత్రము భయ యంత్రము భూతోచ్చాటన యంత్రము ఉంగరములు అని ఇలాగ పెద్ద లిస్టు రాస్తాడు ఆ వ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఆ వ్యాన్ని సెంట్రల్ లొకేషన్లో పెట్టుకుంటాడు పెట్టుకుని ఓపెన్ చేస్తాడు ఎలాగైతే ఈ ద్రాక్ష పళ్ళు మామిడి పళ్ళు అవే పర్టికులర్ స్పాట్స్లో పెట్టుకుని ఇప్పుడే మేము డైరెక్ట్లీ ఫ్రమ్ ఫీల్డ్ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చాము అని అమ్ముతూ ఉంటాం సో మత్స్య యంత్రము కూర్మ యంత్రము ఈ ప్రతి యంత్రానికి ఫలం ఆ ఫలాన్ని వాడు ఎలా రాయించాడంటే వాడికి రాయలేం చేత కదా వాడు ఆ సమాచారానికి చెప్తే ఎందుకంటే రాయాలంటే తప్పులు లేకుండా రాయాలి కదా సో సినిమాకి పాటలు రాసి వాడిని కొన్ని హైర్ కేసి రాయించుకున్నాడు వీడు చెప్తాడు అనమాట ఫలం శాస్త్రం కాదు వీడు ఫలం ఇస్తాడు వాడు రాసి పెడతాడు కొంచెం పాపులిస్టిక్ లాంగ్వేజ్లో రాసి పెడతాడు అది ప్రింట్ చేసి దానికి అటాచ్ చేస్తాడు ఉంగరం యాభై రూపాయలు పంచలోహపడు ఉంగరం ఎందుకంటే బంగారం ఉంగరం అంటే మూలం పెట్టాలి ఇది పంచలోహాలంటే పేరుకి వెళ్ళడానికి బాగుంది సాగు కానీ ఉంటుంది ఇంకేమంటే హల్లీ కలిసి వచ్చి పంచలోహం ఇది పెట్టుకుంటే నీకు భయం పోతుంది సో సపోజ్ మీరు ఆ ఉంగరం కనుక్కుని వేదాంత క్లాస్కి వచ్చారనుకోండి యు యూ యూ ఆర్ డూయింగ్ సమ్ మిశీఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే భయం అనేది అసందర్భము దేనికి భయం ఎక్కడి నుంచి వచ్చింది భయం అని లోతుగా ఆలోచించి ఆత్మస్వరూపము అభయం అసలు శ్రీకృష్ణుడు దైవీ సంపద అంటే ఏమిటో చెప్పబోయా అడిగితే అభయం అని మొదలుపెట్టాడు అక్కడ శంకరుడు భాష్యంలో అన్నారు అభయం సాధనమో అభయం సాధ్యమో అన్నారు ఎందుకంటే అభయాన్ని అభయం అనే పదానికి మోక్షం అనర్థం అభయం వై జనక ప్రాప్తొస్తే అని బృహదారుణ్య సో ఉపదేశం అంతా అయిన తర్వాత హే జనక నీకు నేను చెప్పిన పాఠం ఎవటనుకుంటున్నావు ఇది అభయం ప్రాప్తోసి అర్థమైందా పాఠం అన్నాడా అర్థమైంద అయితే అభయం ప్రాప్తోసి వాట్ యుట్ ఈజ్ అభయం అంటే ఫియర్లెస్నెస్ వీన్ బై ఫియర్లెస్నెస్ ఫియర్లెస్నెస్ ఈజ్ సేమస్ ఇమ్మార్టాలిటీ అమృతత్వం మోక్షం అనర్థం అది నువ్వు పొందేవు కాబట్టి మోక్షానికి అభయం అని పేరు ఎందుకంటే అక్కడ ఫియర్కి అవకాశమే లేదు కనుక సాధనం కూడా అభయం సో భయా భయము లేశమైనా లేని అమృతత్వాన్ని మీరు పొందాలి అంటే మీరు పిల్లిని చూసి నువ్వు బొద్దిం చూసి భయపడుతుంటే ఎప్పుడు పొందుతారు అమృతత్వాన్ని సో యూ హ్యావ్ టు టేక్ ది ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ వేర్ యు ఆర్ మీరు చేరవలసినది అమృతత్వం అయితే ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో అక్కడ ఫస్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది దేట్ చిన్న చితకా భయాలను పెట్టుకుని ఆ భయాలను అలాగే నరసి చేసుకుంటూ ఆ భయాల్ని పట్టుకుంటూ ఈ భయం ఉంది కాబట్టి దీనికి ఉంగరం వల్ల భయం పోతుందని చెప్పేసి అనుక్కుంటూ అలా మీరు భయపడుతూనే ఉంటే వెన్ యూ విల్ బికమ్ అభయం సో హౌ టు స్టాప్ స్టాప్ విత్ అభయ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అని సో వేదాంతము భయ స్వభావం కోసం కాదు వివేకానందుబాయత్త మాట ఇట్ ఈజ్ ఫర్ ఫియర్లెస్ హీరోస్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ కవర్డ్స్ అండ్ అ ఫియర్ఫుల్ పీపుల్ యథాంతం అభయ ఎందుకంటే టు స్టార్ట్ విత్ ఇట్ స్టార్ట్స్ విత్ అభయం మీ హృదయంలో భయం ఉంటే మీకు అంతఃకరణ అశుద్ధి అది మాలిన్యం అది సో దేవుణ్ణి పూజ చేస్తే భయంతో మీరు పూజ చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ ఫర్ యువర్ సెన్ సో అభయం నీవు భయం అనేది పక్కన పెట్టవు సత్వ సంశుద్ధి వెంటనే నీ హృదయంలో ఉన్న ఇతర మాలిన్యాలని తొలగించడం చాలా తేలిక ఎందుకంటే మనిషి భయస్వభావంతో భవిష్యత్తులో నాకు ఏదో ప్రమాదం వస్తుందని భయపడి అన్ని అన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాడు ఆ భయం లేకపోతే హీ బికమ్స్ ఫ్రీ హీ కెన్ యాక్ట్ ఇన్ ఎ ఫ్రీ విత్ ఎ ఫ్రీ మైండ్ ఆ ఫ్రీడమ్ హీ కెన్ హీ టు ఎంజాయ్ ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేయడం చేతనం వాళ్ళు సో అభయం భయం సత్వ సంశుద్ధి అప్పుడు జ్ఞానయోగం వ్యవస్థితి అప్పుడు జ్ఞానయోగం నందు నువ్వు అని శ్రీకృష్ణుడు ఈ బిల్స్ ఇట్ అప్ లైక్ దాట్ కాబట్టి భయం ఎందుకు వచ్చిందంటే నువ్వు నీ దగ్గరున్న సమాచారం రాంగ్ కాబట్టి నీకు భయం వచ్చింది లేకపోతే ఎందుకు భయం భయపడాల్సింది అవసరం అని స్వామి కొంప ఉంచుతాడు వెంకటేశ్వర స్వామి కొంపకుంచడు నో వే ఎందుకో చూసిన వెంకటేశ్వర స్వామి కర్మఫల దాత కర్మఫలాలను ఇస్తాడు కర్మఫలం ప్రకారం మీకు సుఖాన్ని ఇవ్వదలుచుకున్నప్పుడు సుఖాన్ని ఇస్తాడు దుఃఖాన్ని ఇవ్వదలుచుకున్నప్పుడు దుఃఖాన్ని ఇస్తాడు దర్శ మీరు వెంకటేశ్వర స్వామికి ముడుపు ఆయన మీకు ఇవ్వ ఇచ్చే సుఖాన్ని ఇవ్వడం మాండరు మీరు దేవాలయానికి వెళ్ళి వచ్చారు అనుకోండి ఇచ్చే దుఃఖాన్ని ఇవ్వడం మాండరు హీ ఇస్ నాట్ గోయింగ్ టు బి స్వేడ్ by your immediate actions. He is not a srvah uh, so, uh, like that or what I uh. am. Therefore, you worship Venerable well, Swami while full well knowing that He is not going to do injustice to you. If you don't like it, you don't like it. If you don't like it, you don't like it. And if you don't like it, you don't like it. పూజ చేయాలి ప్రార్థన చేయాలి కానీ భయపడుతూ పూజ ప్రార్థన చేస్తే ఎంతకాలం ఉంది హౌలా ఉంది చిన్నపిల్లలను ఆధ్యాత్మికంగా భయం ఏదో జీవితంలో ఏదో కష్టాలతో భయపడ్డ వాళ్ళు భయపడ్డారంటే బట్ సో టు స్టార్ట్ విత్ ఏ సమాచారము ఏ ధారణ ఏ భావజాలము ఏ వాల్యూస్ రాంగ్ ప్లేస్లో ఉన్నాయో వాటినన్నిటినీ కూడా లాక్ స్టాక్ అండ్ బ్యారల్ త్రోసిపుచ్చితే గాని మీకు అసలు ఆత్మజ్ఞానం రానే రాదు కాబట్టి ముందు అవిద్య విచ్ ఈజ్ అపరావిద్య దాన్ని డిఫైన్ చేసి అపరావిద్య అంటే ఏమిటో చెప్పి ఈ అపరావిద్య అవిద్య ఫ్రమ్ ది హయ్యెస్ట్ ట్రూత్ స్టాండ్ పాయింట్లో అవిద్య అది టూ స్టార్ట్ విత్ విద్యలా బట్ ఫైనల్లీ అవిద్యది అది అవిద్య అని దాన్ని రిజెక్ట్ చేసి పారేసి రిజెక్ట్ చేయడం అంటే మీరు ఫిజికల్గా చేయాల్సినవి ఉండదు నో దట్ ఈజ్ అండ్రీ ఎల్త్ అండ్ బీ దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది నాలెడ్జ్ అందుకోసం లేకపోతే ఈ శాస్త్రాలు ఈ గ్రంథాలు ఇవన్నీ తప్పు వీటిల్లో సారణం లేదు అని వాటిని విమర్శించటమునందు వాటిని వాటిని కింద దిగలాగి మేమేదో బయట ఎక్కడం కోసం అలాంటి ప్రయత్నం కాబట్టి సాధకుడు ఈ విషయంలో సుస్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండకపోతే వాడు అపూర్ణ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతాడు అంచేతన ఆయన అంటారు అపరాహి విద్య అవిద్య సాహినిరాకర్తవ్య ఈ అపరావిద్య అపరావిద్య లిస్టు చదివితే మీరు ఆశ్చర్యపోతారు ఆయన లిష్టి చెప్పిన తర్వాత అవిద్య అంటే బాగుండదని లిష్టి చెప్పకముందే అవిద్యనేసి వదిలిపోయినారు ఈ అపరావిద్య పర్వత రాబోతోంది ఈ అపరావిద్య ఇది అవిద్యది అది వాస్తవం కాదు నువ్వు దాన్ని ఎప్పటికైనా నువ్వు త్రోసిపుచ్చాలి నిరాకర్తవ్య ఎప్పుడు నిరాకరిస్తావో నువ్వు తెలుసుకో అన్నారు నాతోటి నాకు అది అవిద్యను కానీ నేను వల్లి జమ్మలో నిరాకరిస్తాను దాన్ని నిజంగా దట్ ఈస్ వాట్ హీసెంట్ ఓకే భయం అనవసరం కానీ నేను ఇంకో కొద్ది రోజుల్లో భయపడుతూనే ఉంటానండి అంటే ఓకే ఇది దా యాసింపుల్ వేస్తా ఎందుకంటే ఒక పెద్ద సూపర్ స్ట్రక్చర్ బిల్డప్ చేసి పెడతారు అది బిల్డప్ చేసిన తర్వాత దాన్ని పోల్చడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం కావాలి అధ్యతనే పెద్ద స్ట్రక్చర్ బెల్డప్ చేయకుండా వదిలిపెడితే కొంచెం సింపుల్గా ఉండడంలో తాత్పర్యం అండి సింపుల్గా ఉన్నట్లుగా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు కూడా ఏదైనా సింపుల్ సలహా ఇచ్చామనుకోండి ఆ తాళే ఈ పాటికి నువ్వు పక్కన పెట్టచ్చు దాన్ని అని చెప్పడం తేలిపోతుంది అలాగే తర్వాత తత్వతో విదితం సీ తద్విషయంటే అపరావిద్య ఈ అపరావిద్యకి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ దాన్ని మీరు తెలుసుకుంటే వాస్తవంగా మీరు తెలుసుకున్నది ఏమీ లేదు నాకించి తత్వతో విదితం సార్ తత్వత వాస్తవంగా మీరు తెలుసుకున్నది ఏమీ లేదు ఈ ఊక బొక్కడం అంటారు తెలుగులో ఊక బొక్కేది అనుకోండి ఒకడే అర్థం ఇంకా ఊక అంటే హస్క్ ఒకడమంటే వింగడం దాని నదిలు వింగడం ఈ హస్క్ ఎంత వీడికి బలం వస్తుంది కాదు కాబట్టి సో శంకర్లో ఈ రూత్లెస్ అయితే హౌ ఇట్ లుక్స్ టు మీ మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు నాకైతే అలాగనుకుంటున్నాం అపరా విద్య అవిద్య సా నిరాకర్తవ్య ఎందుకు నిరాకరించడం అండి దాని పక్కన దాని స్థానంలో అది ఉంటుంది వై యూస్ రిజెక్టెడ్ హ్యా అదేమది ఎందుకంటే దానిని తెలుసుకోవడం వల్ల తద్విషయే విదితే ఆ సమాచారం అంతా తెలుసుకోవడం వల్ల తత్వత నకించిత్ విదితం నీకు తత్వముగా యాతత్వము అంటే యార్థము యార్థముగా నీవు తెలుసుకున్నది ఏది లేదు ఇంకే అలా నేను చాలా తెలుసుకున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది నేను చాలా పర్సనల్గా చూశాను నేను ఓ పుస్తకం మామూలుగా ఈ ఏదో మ్యాగజైన్లో పుస్తకాన్ని గురించి రివ్యూ ఆర్టికల్ వస్తే అది చదివి ఒక ఆయన ఆ పుస్తకం తెప్పించాడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాడు చెప్పించేప్పుడు నన్ను అడిగాడు ఆ పుస్తకం హిందూయిజం గురించి ఉందండి అలా నా ఆధరం ఆ పుస్తకం నేను కొందామనుకుంటున్నాను అని అడిగాడు అని అడిగితే అన్నాను అంటే అలాగే మీ అభిప్రాయం ఏంటన్నాడు అభిప్రాయం ఏంటంటే నేను ఆధారణ ఎదుగుదను ఆయన దాంట్లో ఏమీ సారవంతమైన మాటలు ఏమీ రాస్తారని నేను అనుకోవటం లేదు అని చెప్పాను సరే తెప్పించాడు తెప్పించి మీరు చదువుతారా అని రెడీ నాకేమో అక్కర్ మీరు చదవాలని చెప్పాను హీ హీ రెడీ ఇట్ ఫర్ వన్ వీక్ ఒక వారం ఆ తర్వాత వచ్చినటువంటి వాడు దాంట్లో ఏమీ లేదండి స్వామీజీ అంటే నేనన్నా నా నేను ఆ సంగతి ముందే చెప్పాను నాకు తెలుసు సంగతి అని చెప్పి నేను ఆ పుస్తకాన్ని రిజెప్ట్ చేసి అలాగా దానిలో ఏమీ లేదు మీరు ఒకసారి చూస్తారా అని అడిగారు ఫోన్ ఇయ్యమన్నా అంత గ్యాస్ తప్పించి గ్యాస్ అంటారు చూ నో హెడ్ అండ్ నో టై ప్యూర్ గ్యాస్ టూ హండ్రెడ్ పేజెస్ బుక్ ఏమి విషయం అన్నది ఏమీ లేదు సారవంతమైన మాట అక్కట్లేదు సో ఇది లోకం ఇది ఇది వస్తుస్థితి అయితే ఆ పుస్తకం పోని ఆ మో ఇది సో మీరు ఏ కేటగిరీలో పడాలో మీరు చూసుకోండి ఉంటుంది సో తద్విష ఏ విధితే నకించి తత్వతో విధితం వచ్చా రెండు వందల పేజీలు పుస్తకం చదివిన తర్వాత ఏమీ లేదు ఒక్క ఉపయోగకరమైన మాట ఒక్కటి లేదు నేను ఆ పుస్తకం తీసుకుని ఫస్ట్ పేరా చదివి కలుగిరిగి అలా ఉండిపోయాను అంతే ఐదు నిమిషాలు పది ఆ మాట ఎంత బాగా ఎసరికి రట్ మహారాజ్ అఖండానందజీ మహారాజ్ ఇలాంటి గ్రంథాలు తీసుకు చూస్తే రెండో పేజీలోకి మీరు వెళ్ళలేరు అసలు నేను నాకు హైలైట్ చేయడం అలవాటు ఈ అమెరికాలో ఇలా హైలైట్ చేసి కనుమలు ఏవో అవి చూసి నేర్చుకున్నాను నేను హైలైట్ చేసి చూడాలి కాదు కాబట్టి ఇలా గేదలు పెట్టడం ఎందుకంటే మళ్ళీ రెండోసారి చదివినప్పుడు మొత్తం అంతా రెండు ఒక్కరం ఈ పాట చదువుకోవచ్చు సార్ హైలైట్ చేయటమని మొదలుపెట్టాను మొదలు పెడితే రెండు పేజీలు అయిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే నేను ప్రతి అక్షరం హైలైట్ చేస్తున్నాను దాని ఐ స్టాప్ ఇట్ హైలైటింగ్ ఐ స్టాప్ ఒక్కొక్క వాక్యం మనిషిని మీరు ఒక్క వాక్యం చెప్తే మీరు వారం రోజులు ఆలోచించాలి ఆ వాక్యం గురించి అంత గంభీరములైనటువంటి వాక్యాలు మనిషి యొక్క దృష్టికోణాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దేటువంటి వాక్యాలు సందరిత అలాంటి పుస్తకం నిస్సారమైనటువంటి సమాచారం అంతకంటే నవల సభం కూడా ఉన్నాయం కనీసం ఏదో వినోదమైనా ఉంటుంది అంతకంటే సినిమా చూడన్నాయం ఐ టల్యూ ఎందుకంటే సినిమాలో ఏదో వినోదం ఉంటుంది దానికి ఉండే వాల్యూ దానికి కాబట్టి తద్విష విదితే నకించి తత్వతో విదితం దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ చాలా నిర్మోహమాటంగా చెప్పడం అయిపోతాం ఈ పరిస్థితి ఆ తర్వాత మనకున్నటువంటి స్థితికి తగ్గట్టుగా ఈ సమాచారాన్ని మనం అన్వయించుకోవాలి సపోజ్ కర్మకాండకి సంబంధించి ఏదైనా సమాచారం ఉందనుకోండి కర్మకాండని మీరు ఒక కామనతో చేసుకున్నంతసేపు అది అవిద్యనే అంటారు కానీ దాన్ని దానికేమో ఇది చాలా అద్భుతంగా ఉందని మీరు వేదాంతం దగ్గరికి వచ్చి కిరీటం పెట్టమంటే కిరీటం పెట్టరు వేదాంతంలో అలా పెట్టరు వేదాంతంలో దాన్ని అవిద్య అని ఈ పదాల గురించి ఇవి వాడతారు సో కామాత్మాన స్వర్గపరా భోగైశ్వర్యగతి క్రియా విశేష బహుళాం ఎట్సెట్రా ఎక్సెట్రా క్రియా విశేష బహుళాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్మాస్ ఇన్ డిఫరెంట్ పాసిబుల్ వేస్ దూ వా గతి వాంట్ మనీ అండ్ more power. Already they have some wealth and some power. They want some more wealth and some more power. Therefore, for that, tamatmanaha, the entire personality is based on desiring. Swargaparaha, tourism, they want to go to Swarga. And he describes, you see, don't be like that, that is not for you, you should be better than that. And Sri Krishna, he uses such a, such a undignified language, undignified language, parliamentary